ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఎవరి చేత అయితే అవి తయారు చేయబడ్డాయో ఎవరి చేత అయితే అవి చూడబడ్డాయో ఎవరి చేతఐతే అవి ఆచరించబడ్డాయో ఆ కర్త లోపలికి ఆ ద్రష్ట లోపలికి అవి విరమించినవి ఆ ద్రష్ట మాత్రమే ఉన్నాడు దృశ్యాలన్నీ నశించిపోయినాయి కాబట్టి య దృశ్యం తన్నస్యం అన్న సూచనని ఘన సుషుప్తి మనకు అందిస్తుంది ప్రతిరోజు మేలుకోగానే నేను నా ఇల్లు నా ఇళ్ళాలు నా ఉద్యోగం నా కుటుంబం నా ధనం నా పాత్ర నా వ్యవహారం నా టిఫిన్ గ్యారేజీ నా వంట నా కూరగాయలు నా గార్డెను నా కత్తిపేట నా చీపురు ఎక్కడికి పోయినా చెయ్యని లేస్తూనే వెతుకుతుంది ఇదే ఉద్యోగం పౌజం లేచి దగ్గర దాగా జీవితంలో అనేక సంవత్సరాల పాటు ఇదే పని చేసి మళ్ళీ రాత్రికి హాయిగా పడుకు బాగా అలసిపోయింది హాయిగా పడుతుంది హాయిగా పడుకున్నా కూడా బాగా విపరీతంగా బయటంతా తిరిగి వచ్చేసాను చాలా రెక్కల ఆడించి సంపాదించాను నా శరీరం కోసం నా కుటుంబం కోసం నా సౌఖ్యం కోసం సంసారం కోసం నా జగత్తు కోసం నా జీవనం కోసం నా జన మరణాల కోసం ఇలా ఎన్న చెప్పుకోవచ్చు జన నుంచి మరణం మధ్యలో ఉన్నదంతా సమస్తము కూడా దృశ్యమానమే గాఢ నిద్రావస్థలోకి వెళ్ళావు వెళ్ళగానే ఏమైపోయింది ఎడిపోయారో తెలియదు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోయారు ఏ కర్త చేత ఏ ద్రష్ట చేత ఈ దృశ్యములు నిర్మించబడుతున్నవో భావించబడుతున్నవో ఆ ద్రష్ట ఏంటి ఇవన్నీ లీనమైపోయినాయి గాఢ నిద్రావస్థలో సాక్షిగా మిగిలిపోయిన వాడెవడు వాడు ద్రష్ట ఏమండి ఇక్కడ వరకు తెలుసుకుంటే చాలా సరిపోదు ఇది కేవలం దృశ్యరహితం మాత్రమే మరేం చేయాలండి ఇక్కడ నుంచి ఎదగాలి ఈ పునాది మించి ఎదగాలి ఇది పునాది ద్రష్ట నిర్ణయం దాకానే రాకపోతే ద్రష్ట రహితం దృగ్ రహితం అవకాశం కాబట్టి దృక్ అంటే పరాబ్రదమ్మ ద్రష్ట అంటే ఆత్మ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దృక్కు అంటే పరబ్రహ్మం ద్రష్ అంటే ఆత్మ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఆత్మనిష్ట ఆత్మానుసంధానం మూడవస్థలకు సాక్షిత్వం మూడు గుణాలకు సాక్షిత్వం పొద్దున్న కూడా చెప్పండి భావము భావాతీతము అభావము సాక్షిత్వం ఆ తర్వాత సాక్ష్యాతీతము ఇలా జాగ్రత్తగా ఈ పరిణామాన్ని పూర్తి చేయాలి సాక్షి అన్న నిర్ణయం దాకా రావడానికి అనేక సాధనలు ఉంటాయి సాక్షి అన్న స్థితి నుంచి పైకి పరము పరాత్పరము వైపుకి ఏ సాధనలు ఉండవు అవి సహజంగా పరిణమించవలసినటువంటి న్యాయము విహంగ న్యాయము మార్ మార్జాల కిషోర న్యాయంలో జరుగుతున్నారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మొదట సాక్షి నిర్ణయం పొందేవారు ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట జీవన్ముక్త అవస్థ లభించేంత వరకు మర్కటకిశోర న్యాయము భ్రమర కీటక న్యాయము మరాళ న్యాయము నీరక్షీర న్యాయము భాగత్యాగ న్యాయము ఇలా అనేకం న్యాయాలు సాధనా మార్గాలలో వర్తింపజేస్తారు కానీ చివరి రహిత మార్గంలో కేవలము గురుశిష్య ఐక్యతా సిద్ధి చేత మౌనవ వ్యాఖ్యగా మాత్రమే పొంద తగినటువంటి దక్షిణామూర్తి విధానం అనేది కాబట్టి జాగ్రత్తగా ఈ పరిణామాన్ని పూర్తి చేసిన వారెవరో వారు కేవలాత్మను నిరసించినటువంటి వారు కేవలాత్మ అంటే అఖండ ఎరుక్క మూలా ప్రకృతి అటువంటి కేవలాత్మను నిరసించేటటువంటి పూర్ణ జ్ఞానాన్ని పరిపూర్ణ నిర్ణయాన్ని పూర్ణ బోధ ద్వారా ప్రబోధ ద్వారా మేల్కొనాలి ఇప్పుడు గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమీ లేవు కదా అలాగే గాఢ నిద్రావస్థలో ఉన్న సాక్షిత్వ స్థితిలో మేల్కొన్న వాడికి కూడా అవస్థాత్రయంలో ఏమీ లేదని నిరూపితమవుతుంది అలాగే సృష్టి స్థితిలయాలకు సాక్షి అయినటువంటి మహేశ్వర స్థితిలో హిరణ్య గర్భస్థితిలో మేల్కొన్నటువంటి వారు ఉంటారో వాళ్లకు కూడా బ్రహ్మాండం అంటే ఏమీ లేదు అనేటటువంటి నిర్ణయం కలుగుతుంది ఈ రెండింటికి కలిపి బ్రహ్మ సత్యం జగన్మేథ్యా జీవో బ్రహ్మ య నాపర విజమేవతో సర్వ వేదాంత డిమ అన్నంత ఒక సూత్రంలో చెప్పమంటే అది ఈ రకమైన నిర్ణయాన్ని అందించం ఎండా బ్రహ్మాండములు తరచు కూడా